అసలు ఏం జరిగిందంటే నలభై రెండవ అధ్యాయం హవాలా రాకెట్లు పీవి పీవి నరసింహారావు గారిలో మొదటిసారిగా ఒక ఉగ్ర నరసింహుడి ఛాయలు చూస్తున్నాను పత్రికల్లో వెల్లువెత్తుతున్న హవాలా హవాలా వార్తలు సుప్రీంకోర్టులో ప్రిజా ప్రయోజన వ్యాజ్యం సృష్టించిన రాజకీయ ప్రకంపనలు న్యాయ వ్యవస్థ నుంచి ఒత్తిళ్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి పెరుగుతున్న సిఫార్సులు ప్రతిపక్షాలు విసురుతున్న సవాళ్లు మనస్సాక్షి చేస్తున్న బోధలు వీటన్నిటి మధ్య పీవి నలిగిపోతున్నారు దేశానికి ప్రధానమంత్రి కావటం అంటే ఎంత ప్రతిష్టాత్మక విషయమో అని ప్రజలు అనుకుంటూ ఉంటారు అధికారం చేతిలో ఉన్నప్పుడే మనస్సాక్షి వ్యక్తిగత విశ్వాసాలు మరింత గట్టిగా పైకి తన్నుకు అవి ఎంతగా పెళ్ళొమ్ముకుతుంటాయో అంతకన్నా బలంగా వాటిని ఉప్పు పాత్ర వేసి పనిచేయించేలా రాజకీయ ఒత్తిళ్లు పదవి నంటిబెట్టుకుని వచ్చే మొహమాటాలు ఆశ్రిత పక్షపాతాలు చుట్టుముట్టేస్తుంటాయి వీటన్నింటినీ తట్టుకుని మనస్సాక్షి చెప్పినట్లు చేయడానికే పీవీ సిద్ధపడ్డారు దీంతో హవాలా రాకెట్ దుమ్మారం ఆయన రాజకీయంగా చుట్టుముట్టేస్తోంది ఆ రోజు మొదటిసారిగా ఆయన మొహం కందగడ్డలా ఎర్రబడింది ఎంత అణిచిపెట్టుకున్నా ఆ విషయం ఆయన ఉచ్స నిశ్వాసాల్లో ప్రస్ఫుటంగా కనపడుతోంది సిబిఐ డైరెక్టర్ విజయరామారావు రెవెన్యూ శాఖ కార్యదర్శి శివరామన్ నేను ఆయనకు ఎదురుగా కూర్చుని ఉన్నాను మీరు నేను చెప్పినవన్నీ స్పష్టంగా జడ్జి గారికి అర్థమయ్యేలా చెప్పారా ప్రధాని అడిగారు అని చెప్పాం సార్ మేం గమనించే అన్ని విషయాలు పోషగు వచ్చినట్లు చెప్పాం ఏదో ఒక డైరీ దొరికితే అందులో ఉన్న కొన్ని పేర్లు మొదటి అక్షరాలను పట్టుకుని అవన్నీ ఫలానా నాయకులుగా అని నమ్మి వాళ్ళ మీద సిబిఐ కేసు పెట్టాలి ప్రాసిక్యూట్ చేయాలి అంటే ఎలా సార్ అని వాదించాం సాక్షి వాళ్ళున్నా లేకపోయినా కేసు పెట్టి ప్రాసిక్యూట్ చేయాలంటే ప్రభుత్వం అనుమతి లేకుండా సాధ్యపడదని కూడా చెప్పాం వాళ్ళిద్దరూ వివరిస్తున్నారు ప్రభుత్వం అనుమతి ఎలా ఇస్తాం అక్కడ ఏ ఆధారము లేకుండా ప్రముఖ నాయకులందరినీ ప్రాసిక్యూట్ చేయడానికి ఏ ప్రభుత్వం అయినా ఎలా ఇస్తుంది పీవీ ప్రశ్నించారు అదే చెప్పాం సార్ కానీ సుప్రీంకోర్టు జడ్జి గారు మా బాధను వినిపించుకోవడం లేదు మేమేదో ప్రభుత్వ ఒత్తిడి రాజకీయ నాయకులకు కొమ్ము కాయటం ఈ హవాలా కేసును మూసేస్తున్నామన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు చేయటమే కాదు బహిరంగంగా కోర్టులోనే వ్యాఖ్యలు కూడా చేశారు రేపటికి మళ్లీ వాయిదా వేశారు అంటూ శివరామన్ కోర్టులో జరిగినదంతా పీవీకి వివరించారు పీవీ గారికి చాలా ఆగ్రహం వచ్చింది ఆ విషయం ఆయన మాట తీరులో స్పష్టం అవుతుంది అదేమిటండి సాక్ష్యాలు లేవంటే కూడా కేసు పెట్టాలని సుప్రీంకోర్టు ఎలా బలవంతం చేస్తుంది తగిన సాక్ష్యాధారాలు తెలిసి కూడా నేను ఎలా ప్రాసిక్యూషన్కు అనుమతిస్తాను కేసులో ఏమాత్రమైన స్పష్టత ఆధారాలు ఉండాలి కదా కోర్టులో విశ్వసనీయత పెంచడం కోసం ఎలాంటి ఆధారాలు లేకుండానే రాజకీయ నాయకుల్ని ప్రాసిక్యూట్ చేయాలా అందుకు నేను అనుమతి ఇవ్వకపోతే కోర్టు తనకు తానుగా విచారణ కమిషన్ వేసి ప్రాసిక్యూట్ చేస్తుందా అంటే తనకెంత అధికారాలున్నాయో నలుగురు తెలిసేలా న్యాయ ప్రదర్శిస్తుందన్నమాట న్యాయ వ్యవస్థతో తగాదాగా భయపడి నేను ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వాలా కేసులో పసవండి స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉండి కూడా నిందితుల్ని కాపాడడం కోసం నేను ప్రాసిక్యూషన్కి అనుమతించడం లేదంటే న్యాయస్థానం జోక్యం చేసుకోవడంలో అర్థం ఉంది కానీ కేవలం కోర్టు ప్రతిష్ట పెంచుకోవడం కోసం రాజకీయ నాయకులను బజారుకి ఎక్కించాలనుకోవడం ఏం న్యాయం నేను లాజదివాను నాకు తెలుసు ఇలా సాగిన టీవీ గారి ఆవేశపూరిత వాదన నిజానికి అది వాదన కాదు ఆవేదన హవాలా కేసులో స్పష్టమైన ఆధారాలు లేకుండానే కేంద్ర మంత్రుల్ని ప్రతిపక్ష నాయకుల్ని ప్రాసిక్యూట్ చేయడానికి సిబిఐని అనుమతించడమంటే అకారణంగా రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజల్లో రోత కలిగించడమేనన్నది ఆయన నిశ్చిత అభిప్రాయం పైగా ఇందులో కోర్టు చేయించింది అనేదానికంటే టీవీ నరసింహారావు రాజకీయ కుతంత్రానికి పాల్పడ్డాడు అన్న అప్రతిష్టను తాను శాశ్వతంగా మూటగట్టుకోవాల్సి వస్తుందన్న ఆవేదన కూడా ఉంది తన ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏ ఏనాడు ఎవరికీ అపకారం తలపెట్టలేదని ఇప్పుడు మాత్రం ఎందుకు అకారణంగా చేయాలని ఆయన ప్రశ్నిస్తున్నారు ఈ భావాలన్నీ ఆయన నోటి వెంట ఒక ప్రవాహంలా వ్యక్తమవుతూనే ఉన్నాయి మేము ముగ్గురం చేష్టలుడి కళ్ళు చెవులు అప్పగించి ఆయన మనోభావాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఒక దశలో ప్రధానమంత్రి తన వాక్ ప్రవాహాన్ని అకస్మాత్తుగా ఆపాడు విజయ రామారావు గారు ప్రభుత్వం అనుమతివ్వకుండా మీరు అద్వాణి సింధియా కమల్నాథ్ అరవిందేతం వగైరా ఈ నాయకులు ఎవరిని హవాలా కేసులో ప్రాసిక్యూట్ చేయలేరు కదా చేయలేం సార్ ఓకే నేను మీకు అనుమతి ఇవ్వడం లేదు అర్థమైంది కదా సార్ విజయ రామారావు శివరామన్లు తటూ చెప్తున్నారు జడ్జి గారి మూడ్ను బట్టి చూస్తే మేము ప్రాసిక్యూట్ చేయకపోతే న్యాయస్థానమే తనకు తానుగా మీరు మరోసారి జస్టిస్ వర్మ గారిని కలిసి నచ్చ చెప్పే ప్రయత్నం చేయండి మంచిది అంటూ ప్రధాని లేచారు ఆయన దృఢ నిశ్చయం అర్థం కాగానే వాళ్ళు లేచారు వాళ్ళు వెళ్లిపోయాక పివి చిర నాతో అన్నారు ఇదేంటయా వీళ్ళు జడ్జికి నచ్చ చెప్పే ప్రయత్నం చేయకుండా నాకు చెప్తారు నేనేం మాట్లాడగలను అసలు జరిగిందే ప్రధానమంత్రి పరిధిలో లేకుండా ఆయన ప్రమేయం లేకుండా జరిగిపోయింది ఇప్పుడు సిబిఐ న్యాయస్థానం వచ్చి ఆయన్ని అడుగుతున్నారు ఏం చేయమంటారు అసలు జరిగింది ఏమిటంటే పంతొమ్మిది మార్చిలో హిజ్జలో ముజాహిద్దీన్ పంతొమ్మిది వందల మార్చిలో హిజ్జలో ముజాహిద్దీన్ సంబంధించిన అష్ఫాక్ లో నరస్ట్ తో కొందరు విదేశీ వ్యాపారస్తులు చేస్తున్న హవాలా వ్యాపారం గురించి బయటపడింది నల్లధనంతో విదేశీ వ్యాపారం చేస్తున్న వాళ్ళని కొందరిని అరెస్ట్ చేశారు వాళ్ళని పోలీసులు ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగా మధ్యప్రదేశ్లో పారిశ్రామికవేత్త సురేంద్ర కుమార్ జైన్ కి హవాలా సంబంధాలు బయటపడ్డాయి వెంటనే పోలీసులు అతని ఇల్లి సోదాలు చేశారు ఆ సోదాలో రెండు డైరీలు దొరికాయి ఆ డైరీల్లో చాలా మంది రాజకీయ నాయకులకు అధికారులకు దాదాపు అరవై ఐదు కోట్లు లంచాలుగా ఇచ్చినట్లు రాసి ఉంది కానీ ఆయా ప్రముఖుల పేర్లలో మొదటి అక్షరాలు మాత్రమే ఆ డైరీల్లో రాసి ఉన్నాయి దాంతో సిబిఐ రంగంలోకి దిగింది ఆ సంకేత పదాల ఆధారంగా మధ్యప్రదేశ్ నాయకులను విచారించి కొన్ని పేర్లు నిర్ధారించుకుంది ఇక మిగతా నాయకుల పేర్లను నిర్ధారించుకోలేకపోయింది పేర్లు పూర్తిగా లేవు ఆధారాలు లేవు ఈ డైరీలు దొరికిన రెండేళ్ల తర్వాత ఈ కేసును ఎత్తి చూపుతూ ఎందుకు ప్రభుత్వం చర్య తీసుకోవడం లేదు అంటూ ప్రముఖ న్యాయవాది రామ్ జఠ్మలాని ప్రధానమంత్రికి ఒక లేఖ రాశారు ఇంచుమించుగా అదే సమయంలో ప్రశాంత్ భూషణ్ కామిని అనే లాయర్లు వినీత్ నారాయణ్ రాజేంద్ర పురి అనే జర్నలిస్టులు సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేశారు హవాలా రాకెట్లో పెద్ద పెద్ద నాయకులు అధికారుల పాత్ర ఉందని లోకమంతా కోరీ కూర్చుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్య తీసుకోకుండా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తుందని కనుక సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని వాళ్ళు ఆ పిటిషన్లో కోరారు దాంతో అప్పటి వరకు వెలుగు చూడని డైరీల కథలు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వెలుగులోకి వచ్చాయి అలా వెలుగులోకి వచ్చిన సంకేత పదాలని బట్టి పత్రికల్లోనూ ప్రతిపక్షాల్లోనూ అనేక ఊహాజనుక పేర్లు ప్రచారంలోకి వచ్చాయి ఎల్కే అద్వాణి మాధవరావు సింధియా బలరామ్ జక్కర్ వీసీ శుక్ల అర్జున్ సింగ్ శరద్ యాదవ్ యశ్వంత్ సిన్హా దేవిలాల్ కమల్నాథ్ అరవింద్ నేతమ్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ వగేరా వగేరా ఇక పత్రికల్లో కథనాలు ఊపందుకున్నాయి హవాలా రాకెట్లో ఎవరెవరున్నారు అంటూ అనేక వార్తా కథనాలు అప్పుడే సుప్రీంకోర్టు ఆదేశాలతో లలిత్ సూరి ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఇళ్లపై సిబిఐ దాడులు జరిపింది ఏవో డాక్యుమెంట్లు దొరికాయి కానీ కోర్టులో ఫలానా ఫలానా వాళ్ల పేర్లను నిందితులుగా చూపిస్తూ ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి తగిన ఆధారాలు గానీ డబ్బు లావాదేవీలు జరిగినట్టు దర్జే ఆధారాలు గానీ దొరకలే దాంతో సిబిఐ ఈ కేసులో ముందుకు వెళ్లే అవకాశాలు లేవని తెలిచింది కానీ ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసిన వాళ్లు సుప్రీంకోర్టులో జస్టిస్ వర్మ బెంచ్లో పట్టుబట్టారు ఈ విషయంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే శ్రద్ద తీసుకోవడం లేదని ఇదంతా నాయకుల్ని కాపాడడం కోసమే చేస్తోందని కనుక న్యాయస్థానం జోక్యం చేసుకుని ఈ కేసులో సిబిఐ ఆయా డైరీల ఆధారంగా నాయకుల మీద ఛార్జ్షీట్ దాఖలు చేసేలా ఆదేశించాలని వాళ్లు వాదించారు ఈ వాదనని జస్టిస్ వర్మ విశ్వసించారు అప్పటికే సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు నిశితంగా దర్యాప్తు చేసి హవాలా రాకెట్ ఆరోపణలు ఎదుర్కొంటున్న జైన్ సోదరులు మరికొంతమంది మీద కేసులు నమోదు చేసి ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు ఇదంతా ప్రభుత్వ న్యాయవాది వివరించారు కానీ జస్టిస్ వర్మ సంతృప్తి చెందలేదు ఆయన నేరుగా సిబిఐ అధికారులని రెవెన్యూ విభాగంలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులని కోర్టుకు పిలిపించి విచారించడం ప్రారంభించారు వాళ్లు తమ వాదన వినిపించారు ఏవో డైరీల్లో దొరికిన సంకేత పదాలు మినహా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా పెద్ద పెద్ద వాళ్లందరినీ కోర్టుకి ఇడుస్తూ ఛార్జ్షీట్ దాఖలు చేయడం సాధ్యపడదని వివరించారు దాంతో ఆ అధికారుల మీద కోర్టు విలుసుకుబడింది మీ భాషల్ని కోర్టుకు వచ్చి సంజాషి ఇవ్వనండి అంటూ అప్పటి పరిస్థితులే అలా ఉన్నాయి న్యాయ వ్యవస్థకి స్వతంత్ర అధికారాలు విస్తృతంగా కావాలని పట్టుబడుతున్న రోజులై జడ్జీల నియామకాలు బదిలీల విషయాల్లో న్యాయమంత్రిత్వ శాఖకి ప్రభుత్వానికి అధికారాలను తమకే దత్తం చేయాలని న్యాయ వ్యవస్థ ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వెంకటాచలయ్య పాత పరిచయం మీద నన్ను పిలిపించి కొన్ని ప్రతిపాదనల విషయంలో నా ద్వారా ప్రధానమంత్రికి రాయభారం పంపించారు న్యాయశాఖ మంత్రి భరద్వాజ్కి ఇష్టం లేకపోయినా ప్రధానమంత్రి మాత్రం వెంకటాచలయ్య కోరినట్లే చేశారు ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ హవాలా కేసు జస్టిస్ వర్మ ముందుకు వచ్చింది ఈ లోపల అనేక మంది నాయకులు పీవీ గారిని కలిసి భయాందోళనలు వ్యక్తం చేసేవారు ఆ కేసు గురించి నాకు తెలియదు విద్య అని పీవీ అనంతం జరుగుతూ ఉండేది ఒకసారి నన్ను ఇదేమిటో కనుక్కోమన్నారు పీవీ నేను స్వయంగా విజయరామారావుతోనూ శివరామన్తోనూ మాట్లాడితే తగిన సాక్ష్యాధారాలు లేవని ఛార్జ్షీట్ దాఖలు చేయలేకపోతున్నామని చెప్పారు నేను ఇదే విషయాన్ని ప్రధాని ఆదేశాల మీద మాధవరావు సింధియాకి కమల్నాథ్ అరవింద్ నేతమ్కి వివరించాను కానీ జస్టిస్ వర్మ మాత్రం కోర్టులో విజయరామారావుని శివరామాన్ని కూడా నిలదీశారు సాక్ష్యాధారాలు ఉన్నాయో లేదో మీరే నిర్ణయిస్తారా డైరీల్లో పేర్లను బట్టి అనుమానం ఉన్న వాళ్ళందరి మీద ఛార్జ్షీట్ పెట్టాలి కదా ఎందుకు వెళ్ళడం లేదు ఇలాంటి వ్యాఖ్యలతో జస్టిస్ వర్మ వాళ్ళకి క్లాస్ తీసుకున్నారు వాళ్ళిద్దరూ నాతో మాట్లాడారు జరిగిందంతా ప్రధానమంత్రికి తెలియజేయాలన్నారు నేను అమాయకంగా అడిగాను ఇలాంటి సందర్భాల్లో పెద్ద పెద్ద వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలంటే ప్రభుత్వ అనుమతి అక్కర్లేదా కావాలి కానీ అసలు కేసు పెట్టడానికి కావాల్సిన సాక్ష్యాలు లేనప్పుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరమేముంది అని భావించామన్నారు నేను ఆ రాత్రికయ విషయమంతా పీవీ గారికి వివరించాను ఆయన చాలా కలవరబడ్డారు ఎవడో ప్రైవేట్ డైరీలో రాసిన సంకేతాలను బట్టి ఇంతమంది పెద్ద నాయకుల్ని కోర్టు గెలిచాలా పైగా వీళ్లలో మాధవరావు సింధియా వంటి కొంతమంది పెద్ద మనుషులు అసలు డబ్బుకు కూర్చేవాళ్లే కాదు వీళ్ళని ప్రాసిక్యూట్ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వదని చెప్పే అన్నారు పీవీ ఆ మర్నాడు వాళ్ళిద్దరూ జస్టిస్ వర్మని ఛాంబర్ లో కలిసి వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలన్నీ చూపించి తాము ఎందుకు ఛార్జ్ షీట్ దాఖలు చేయలేకపోతున్నామో వివరించమని ఎల్కే అద్వానీ వారు జైన్ సోదరులని కలిసినట్లు ఉన్నా డబ్బు లావాదేవీలు చేసిన దాఖలాలు సాక్ష్యాలు లేవని అందుకే కేసు నిలవదని భావించి తాము ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదని చెప్పామని ఆ సాయంత్రం నన్ను కలిసి చెప్పారు కానీ ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు అన్ని కేసులు సాక్ష్యాధారాలతోనే పెడుతున్నారా న్యాయం అందరికీ సమానమే న్యాయస్థానం ముందు అందరూ ఒక్కటే నిందితులు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కాబట్టి కేసు పెట్టక్కర్లేదని మీరే నిర్ణయిస్తారా పైగా ప్రజా ప్రయోజన వ్యాధ్యాల కోర్టులు పైగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కోర్టులో ఉండగానే మీరు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా రాజకీయ సంక్షోభం వస్తుందని న్యాయస్థానం తన పని తాను చేయడం మానేయాలా కేసు మా ముందుకు మీ విచక్షణకి అవకాశం లేదు సాక్ష్యాలు ఉన్నాయో లేదో తేల్చాల్సింది కోర్టు మీరు కాదు ఇలా జస్టిస్ వర్మ ఏడా పేడా వ్యాఖ్యానాలు చేశారు ఈ విషయం ప్రధానమంత్రికి తక్షణం చెప్పాలి అన్నారు అలా పీవీ గారితో వాళ్లు నేను కలిసి కూర్చున్నప్పుడు జరిగిందంతా వింటున్న పీవీ గారి మొహంలో నాకు ఒక నరసింహుడి ఉగ్ర ఛాయలు కనిపించాయి ఆ పూట పీవీ గారు ఖండితంగా చెప్పిందంతా విన్నాక వాళ్ళిద్దరూ ఎస్ సార్ అంటూ తలవుకు వెళ్లిపోయారు కానీ రెండు రోజుల తర్వాత కోర్టు నుంచి తిరిగి రాగానే వాళ్లు పీవీ గారి ముందు ఖాళీ చేతులు చూపించారు జస్టిస్ వర్మ చాలా కోపంగా ప్రతిస్పందించారు సార్ ప్రాసిక్యూషన్ చేయడానికి సిబిఐ ముందుకు రాకపోతే కోర్టే తనంత తానుగా ఒక కమిషన్ని నియమించి దర్యాప్తు చేయించి ప్రాసిక్యూట్ చేయించాల్సి వస్తుంది అంటూ హెచ్చరించారు సార్ అప్పటికి రేపు కలుద్దాం అని పీవీ వాళ్లను పంపేశారు కానీ వాళ్ళు వెళ్ళాక ఆయన చాలా మదనబడిపోయారు సిబిఐ డైరెక్టర్ తెలుగువాడవటం కోర్టు తన విశ్వసనీయతను శంకిస్తోందని ఆయన అనుమానం ప్రసాద్ నాకు ఇష్టం లేకపోయినా ఆ రోజు నువ్వు కృష్ణమూర్తి కోరి విజయరామారావుని తీసుకొచ్చారు మంచి ఆఫీసరే కానీ ఇప్పుడు చూ కోర్టు ఎలా అనుమానిస్తోందో ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వచ్చాయి ఎల్కే అద్వానీ మాధవరావు సింధి వంటి పెద్ద మనుషులు ప్రతిష్ట కోసం కోర్టుతో ధీకొనటమా లేక సీబీఐ ప్రాసిక్యూట్ చేయడానికి మనమే అనుమతించటమా మనం అనుమతించకపోతే కోర్టే కమిషన్ వేస్తానంటాం అప్పుడు పార్టీ ప్రతిష్ట ఏమవుతుంది అవినీతి పరులను కొమ్ముగాస్తున్న పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ముద్రపడిపోతుంది పార్టీ ప్రతిష్ట దెబ్బతింటే ఎన్నికల్లో పరిస్థితి అలా ఒక నిర్వేదనలో మునిగిపోయారు ఇవి అలా చాలాసేపు మౌనంగా ఉండిపోయారు నేను చూస్తూ ఉన్నాను ఆయన మనసులో జరుగుతున్న సంఘర్షణ నాకు అర్థమవుతోంది మనస్సాక్షికి పార్టీ ప్రయోజనాలకి మధ్య నలిగిపోతున్నారు ప్రధానమంత్రి పదవి ఎంత ముళ్ళపా అకస్మాత్తుగా పీవీ లేచారు లోపలికి వెళుతూ వెళ్తూ నా దగ్గర ఆగి రెండు మాటలు చెప్పి వెళ్ళిపోయారు సరే నాకు వచ్చిన చెడ్డ పేరు వ్యక్తులకన్నా పార్టీ ముఖ్యం నాకు విజయరామారావుతో చెప్పు ఆ ఫైల్ నాకు పంపిస్తే అనుమతిస్తానని అంతే ఆ కేసులో కావలసినంత అప్రతిష్ఠని ఆయన మూటగట్టుకున్నాను పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎన్నికలైపోయాక కొన్ని మాసాలకు సుప్రీంకోర్టులో ఈ హవాలా కేసు విచారణ ముగిసింది సాక్ష్యాధారాలు లేవన కోర్టు ఈ కేసు కొట్టేసింది ఆ వార్త వచ్చాక వెళ్లి పీవీ గారిని కలిశాను మొట్టమొదటిసారిగా ఆయన కళ్లు చెమ్మగెలటం గమనించాడు